నామ రూప గుణ క్రియా నటనల విశేషణ దృశ్య భ్రాంతి వారి యొక్క శక్తి వారి యొక్క వైభవం వారి యొక్క అనుగ్రహం ఈ మూడునేమో దృగ్భ్రాంతి చాలా జాగ్రత్తగా వీటిని పట్టుకుని ఈ రెండింటినీ ఎవరైతే విడిపించుకోగలిగారో వాడు మోక్ష సన్యాసానికి అర్హుడు మొదటిది విడిపించుకోవాలి అంటే దైవానికి శరణాగతుడు అవ్వాలి దృశ్యభ్రాంతి పోవాలి అంటే ఈశ్వరుడికి శరణాగత అవ్వాలి నువ్వు ఏ రూపంలో అవుతావో గురువు రూపంలో అవుతావో ఈశ్వరుడు రూపంలో అవుతావు ఎట్టయినా అవు నువ్వు ఈశ్వరుడికో గురువుకో శరణాగతి అయితేనే ఈ దృశ్యభ్రాంతి పోతుంది లేకపోతే పోదు ఆహాన్ని పోగొట్టేదానికే శరణాగతి అని పేరు వేరే ఏం లేదు శరణాగతి కాదు అంటే కాళ్ల మీద పడ్డం కాదు కాళ్ల మీద పడితే మళ్ళా నామరూపాలు ఎక్కడ ఉన్నా కాళ్ళు ఎక్కడ ఉన్నాయని వెతుక్కుంటుంటాడు ఎప్పుడు చూసి ఈ కాళ్ళు ఎక్కడ ఉన్నాయని ఎక్కడని చూపిస్తాం ఒక పాదంతో భూమిని ఆక్రమించాడు ఒక పాదంతో ఆకాశాన్ని ఆక్రమించాడు అధోలోకములన్నీ ఏకపాదముతో ఊర్ధలోకములన్నీ ఏకపాదముతో ఆక్రమించిన త్రివిక్రమని పాదం ఎక్కడుందని పట్టుకుంటాడు పోనీ ఎక్కడ లేదని మానేస్తారు ఇట్లా చాలా జాగ్రత్తగా అద్వయస్థితిని బోధించే ప్రయత్నం చేస్తున్నారు త్రివిక్రమావతార వర్ణం తీసుకున్నా ఆ అద్వయస్థితే గోచరిస్తుంది తద్దూరే జతి తన్నై జతి దానంత దూరము లేదు దానంత దగ్గర ఏమిటండి ఇలా ఒకదాని ఒకటి నిషేధించేటటువంటి వాక్యాలని ఒకసారే ఒక చోట అలా చెబితేనే నీకు తెలిస్తే అలా నీకు స్ఫురిస్తే అప్పుడు నీకు అద్వయం అంటే ఏమిటో బోధపడు శంఖం శబ్దానికి గుర్తు శబ్ద ప్రణవ నాదానికి గుర్తు నాదానుసంధానం చెయ్యమని గుర్తు చక్రం కర్మచక్రం కాలచక్రాన్ని నువ్వు అధిగమించాలైనా జ్ఞానంతో అని చెప్పడానికి గుర్తు గద కౌమోదకి దాని పేరు దాని పేరే కౌమోదకి మోహం అనే ఆ గదతో కుడితేదో పోదు మనలో ఎప్పుడెప్పుడైతే మోహ లక్షణం శోక లక్షణం మోహ లక్షణాలు వస్తాయో అప్పుడు తప్పక ఏం చేయాలట ఆ కౌమోదకి ప్రయోగం చేయాలి దాన్ని గదతో కొట్టినట్టుగా కుడితే గాని ఆ శోకం మోహం పోవు ఒకసారి శోకమోహాలు ఆవరించిన వాడు బయటికి రావాలి అంటే కొంత సమయం పట్టేస్తుంది అందుకని సాధ్యమైనంత వరకు మనం ఎప్పుడూ కూడా దృశ్యభ్రాంతిలో ఉన్నటువంటి శోక మోహాలని దరిచేరనివ్వరా అక్కడ ద్వంద్వలు బలపడిపోతాయి శోక మోహాలలో ద్వంద్వలు బలపడిపోతాయి జనన మరణాలలో ద్వంద్వలు బలపడిపోతాయి ఆకలి దప్పికలలో జనన మరణాలు బలపడతాయి ఇది మన పంచోశాలలో ఉన్నటువంటి ద్వంద్వారా అన్నమయ్య కోసం అందామా అదేమో జరణ మరణాల చేత బాధితం అవుతుంది లేదా ప్రాణమయ్య కోసం అని అందామా అదేమో ఆకలి దెబ్బికల చేత బాధితమవుతుంది లేదా మనోమయ కోసం అందామా అదేమో శోకమోహాల చేత బాధితమవుతుంది సరే ఒకవేళ విజ్ఞానమయ కోసం అందామా అదేమో నువ్వు వేరే నేను వేరే భేద బుద్ధి చేత బా అవుతుంది విజ్ఞానమయ కోశంలో బాధితమయ్యేదంతా ఇదే ఇక ఆనందమయ కోశం అంటావా నువ్వు నాలుగు మునిగిపోరా బాబు చాలి ఏ ఒక్కర్లేదు హాయిగా ఎప్పుడూ నాలుగు మునిగిపోయి నిద్రపోతూ ఉంటుంది బాగా నిద్రపోనాయినా అంటున్నంతే ఇంకేముంది అసలు ఉన్న తెలివి కూడా ఉండదు ఇలా పంచకోశాలలో ఏదైతే వ్యవహారం కనబడుతుందో ఈ వ్యవహారం ఆత్మది ఈ జన మరణాలు ఆ ఆకలి దప్పులు ఆ శోకమోహాలు నువ్వు వేరే నేను వేరేనే భేద బుద్ధి తనను తాను తెలుసుకోకుండా మగ్నత చెందించే అజ్ఞానావరణము లేక అవిద్యావరణం అయినటువంటి ఆనందం ఐకృష్ ఇవన్నీ ఆత్మవే ఈ వ్యవహారములు అన్నీ ఆత్మవే అని భావించడం అజ్ఞానం ఆత్మద్వయం దానికి జనమరణాలు లేవు శోకమోహాలు లేవు ఆకలి దెబ్బికలు లేవు భేదబుద్ధి అసలేదు నువ్వు వేరే నేను వేరే అనే భేదబుద్ధి లేదు ఇక ఆవరణ దోషం కూడా లేదా ఇలా జాగ్రత్తగా గమనించి అద్వయమైనటువంటి స్వరూప జ్ఞాన నిష్ట ఎందు ఆత్మనిష్ట ఎందు సాధకుడు నిలకడ చెందాలి అంటే విచారణ చేసినప్పుడల్లా వెంటనే నీకేం కూర్చురావాలి ఇది ద్వయంలోకి అవుతుందా అద్వయంలోకి అవుతుందా అని చూడాలన్న అంటే త్రిపుటికి లోబడింది అనుకోండి అప్పుడు ద్వయం అయిపోతుంది త్రిపుటికి అతీతంగా ఉందనుకోండి అప్పుడు అద్వయంగా ఉంటుంది ఏ త్రిపుటిలోకైనా ఇది వస్తోందా ఏమంటే నాకు ఒక అనుభవం కలిగిందండి అన్నాము అనుభవం అంటే అర్థమేండి అనుభవము అనుభవించబడేది అనుభవించేవాడు మూడు వచ్చేసినట్టే ఏమండి ఒకప్పుడు నేను సాధ